మిది ఏమి చేయుదు నీ మాయ సామజ వరద నా చందమిది జలము లోపల నున్న కెందురు నీడవలే నలుగడలగదలీ మనసు పెలుచు మేఘములు కప్పిన సూర్యుని వలె వెలుగదు నాలోని విజ్ఞానము కడగి ఆకశమున గాలి అణిగినట్లు వడి వడిగానరాదు నా వైరాగ్యము ముడిగి ముత్యపు ముత్యపుచిప్పా ముత్యము విధంబున జడసీనాలోని సాత్వికము ఇప్పుడిట్టే శ్రీవేంకటేశా నీకృపవలే ఉప్పతిల్లే నిజభక్తి ఒక్కటై నీపై కప్పిన నీ సేవవలే కన్న నిధానమువలే అప్పసమై నిలిచే బ్రహ్మానందము